ఏళ్ళు చదువుతాడు అంతేగా జీవిత కాలం స్కూల్లోనూ కాలేజీలో చదువుతాడు చదవడు కదా అక్కడ ట్రైనింగ్ ఇస్తే ఎన్నేళ్ళు ఇస్తారు మహా ఇస్తే పదిహేడు ఇస్తారు పదిహేను ఏళ్ళు ఇస్తారు మిగిలిన ఎనభై ఐదేళ్ళు జీవితం వాడే స్వయంగా జీవించాలి కదా మరి అలాగే ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు ఇలా వ్రతాలు దీక్షలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళు ఎప్పుడు స్వరూప జ్ఞాన యజ్ఞించారు ఎందుకని కర్మలో అభిమానం ఉంది కాబట్టి చేసే సాధనలో అభిమానం ఉంది కాబట్టి విచారణ చేసే వాళ్ళలో కూడా అభిమానం ఉంటుంది వందేళ్ల నుంచి వివేక చూడమని చదువుతూనే ఉంటాడు అది మాత్రం అవదు ఎందుకవదు అది అభిమాన త్యాగం చేస్తే అయిపోతుందా వివేక చూడమని అంతా చెప్పేది ఏమిటి ముక్తి నువ్వు అభిమాన త్యాగం చేస్తే ముక్తుడివే వెరీ సింపుల్ క్షరపురుషుడి నుంచి అక్షర పురుషుడు అయిపోయావంటే జీవన్ముక్తుడు అది సింపుల్ అది ఆ జీవన్ముక్త స్థితిని నిర్ణయం పొందడమే వివేక యొక్క లక్ష్యం మరి దీన్ని పొందడానికి ఎన్నేడు కావాలండి అంటే దానికి నిర్ణయం చెప్పడానికి ఎంత సమయం అసలు నిర్ణయం బంధ మోక్షాల మధ్యలో రెపపాటే ఉందయ్యా బాబు ఈ కర్తృత్వ భోక్తృత్వ భావములు భావములైనందున మనోపరిధిలోనే తెలియచున్నవి మనస్సు లయించిన గాఢ నిద్రలో కర్తృత్వ భోక్తృత్వాది అభిమానములు కూడా అంతరించుచున్నది లేదు గాఢ నిద్రావస్థలో ఉన్న సాక్షికి ఏ అభిమానము లేదు అందుకే వాడిని ప్రాంగుడు అన్నాం గాఢ నిద్రావస్థలో ఉన్న సాక్షికి ప్రాంగుడని ఎందుకు పేరు వాడికి అభిమానం లేదు కాబట్టి కళలో ఉన్నటువంటి సాక్షికి తైజసుడు అని పేరు వీడికి తైజసుడు అని ఎందుకు పేరు పెట్టాము ప్రకాశం వాడికి ఏ అభిమానం లేదు జాగ్రత్త ఉన్న సాక్షికి విశ్వడని పేరు వీడికి ఏ అభిమానం లేదు ఎందుకని వీడు విశ్వేశ్వరుడు ఈ విశ్వేశ్వరుడికి ఏ అభిమానం లేదు రోజువారీ ఆ విశ్వేశ్వరుని యొక్క దర్శనం మనకి టీవీలో చూపిస్తున్నారు కోదు రాత్రి దాకా మీద పోసిన వాడు పోసినట్టే ఉంటారు ఏమేం పోస్తున్నారో కూడా వాడికే తెలియదు అలా అన్ని ప్రపంచంలో ఉన్న ద్రవ్యాలన్నీ ఆయన మీదే పోసేస్తారు పాప ఏమైనా విశ్వేశ్వరుడికి ఏం అంటలేదు కూడా ఏమంటలేదు అలాగే తైచసుడు నాటక దీప ప్రకరణం సూర్యుడు ఆ సూర్యప్రకాశానికి ఏమీ అంటలేదు వాడు తైజసరూపు ప్రకాశానికి ఏమి ఏమీ అంటదు అలాగే ప్రజ్ఞాస్వరూపుడు చూడండి ఈ ప్రజ్ఞాస్వరూపుడికి ఏ అభిమానం లేదు విశ్వ తైజస ప్రాంగ ప్రత్యేగాత్మ ఇలా మూడవ స్థలలోనూ గనక సాక్షిగా గనక ఎప్పుడైతే విశ్వేశ్వరుడివలే సూర్యునివలే ంగుని వరే చైతన్యం వరే ఉన్నావంటే వెంటనే నీలో ఏ లక్షణం వచ్చేస్తుంది సత్ ప్రత్యేగాత్మ తత్ సత్ చైతన్యము జ్ఞానము ప్రకాశము ఆనందము స్వాత్మానందము తన తానున్నటువంటి అభిమాన త్యాగం చేసినటువంటి మనోలయమైనటువంటి స్థితి ఎందున్నటువంటి స్వాత్మానందం విషయానందం కాదు అక్కడ ఈ నవరంధ్రాలు ఈ దశేంద్రియాలు ఉపయోగపడక్కర్ల పదోరంధ్రం బ్రహ్మరంధ్ర స్థానం మీదే దృష్టి నిలిపి ఉంచాడు అందుకని పెద్దలు మనకి రోజువారీ జీవితాన్ని ఎట్లా ఆరంభించాలనే దాంట్లో కూడా చక్కటి ఉదాహరణని సనాతన ధర్మంలో ఇచ్చారనమాట ఏమంటే ఎక్కడెక్కడైతే నీకు అగ్ని యొక్క ప్రభావం నీలో బలంగా ఉంటుందో అక్కడక్కడల్లా శ్రీగంధాన్ని ధరించు కంఠస్థానంలో శ్రీగంధాన్ని ధరించాలి నుదిటి లలాటంలో శ్రీగంధాన్ని ధరించాలి ఎందుకని బాగా ఆ వేడి మనోబుద్ధులని బాగా ఏకాగ్రత చేసినప్పుడు అక్కడ వేడి వస్తున్నాను అట్లాగే విభూతి ధారణ లలాట ధారణ చేయాలి అలాగే తిలక ధారణ భ్రూమధ్యంలో చేయాలి అక్షతలు ధారణ బ్రహ్మరంధ్ర స్థానంలో చేయాలి లేదా సహస్రంలో చేయాలి ఇలా ప్రతి ప్రతిదానికి ఒక నియమం పూవులు ఎక్కడ పెట్టుకోవాలి కంఠంలో వేసుకోవాలి లేదంటే శిరస్సుపై ధరించాలి ఎందుకని అక్కడ ఉన్నటువంటి స్వరూప జ్ఞానం ఇచ్చేటటువంటి అక్షర పురుషుణ్ణి అర్చిస్తున్నాం సర్వేంద్రియాణం శిరస్ప్రధానం అన్ని ఇంద్రియాలలోకి శిరస్ప్రధానం ఎందుకని నీకు అక్షర పురుష నిర్ణయం కలిగేటటువంటిదంతా అక్కడ చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు ధ్యానం చేస్తూ ఉంటే తల వాలిపోతుంది తలవాలిపోయేటప్పుడుకి ఏమైపోయింది ప్రాణం మనస్సు బుద్ధి కంఠగతం అయిపోయింది శిరస్సులో ఉండటప్పుడు తెలివి కంఠగతం అయిపోతుంది ఇంకా హృదయగతం అయిపోతుంది హృదయం కూడా ఈశ్వరస్థానమే అనాహత చక్రం కూడా ఆజ్ఞా చక్రం కూడా మధ్యలో ఉన్న విశుద్ధ చక్రం కూడా ఆ సహస్రార చక్రం కాదు ఇంకా అంతకంటే కిందకి దిగొద్దన్నాం సరే మా వల్ల కాదండి అక్కడ ఉండలేకపోతున్నాం అనాహత చక్రంలో కూడా సరే ఆఖరికి నాభీ చక్రం స్వాధిష్టాన చక్రం మధ్యలో ఉండగలిగితే మణిపూరక చక్రం ఇట్లాగా అన్నిటికీ సర్వే